హరి ఓ శ్రీ గురుభ్య న్రహ్మా తమిలక్ష్యం నిత్యం విమలం భావాిగుర సద్గు బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వ ప్లవర ప్రజానఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థరే సదా శివ సమా ధ్యమా అస్మార్యపర్య వందేరు పర పరా స్వగురు నిజ గురు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరిభ్యో నమ ఉప్పెన చేచెడు తరు ఒకప్పుడు విత్తనముపుచ్చు ఆరింటికి ఈ తిప్పలు తప్ప ధరా ఏ తిప్పలు తానెరుగదిట్లు తెలుసుగదోయి తను వెరుకా బయలు అట్లెరుగోయి గొప్ప గురు బోధ చొప్పున ఇరిగి పై తిప్పలు గల వాటిని తపదీసితే చాలు తెలుసుగదోయీ తను వెయలు అట్లెరుగోయి ఉప్పెనచే చెడు తరు ఒకప్పుడు విత్తనము పుచ్చు ఆరింటికి ఈ తిప్పలు తప్పవు ధర ఏ తిప్పలు తా నెరుగదిట్లు తెలుసుగదోయి తనువెరుకా బయలుల అట్లెరువోయి గొప్పైన గురుబోధ చొప్పున ఎరిగి పైతిప్పలు గల వాటిని తపా తీసితే చాలు తెలుసుగదోయి తనుక బయలు అట్లెరువోయి నహి జ్ఞాన సదృశం పవిత్రమహ విద్యే జ్ఞానంతో సమానమైనటువంటిది మానవుడిని పవిత్రం చేయగలిగేటటువంటిది మరొకటి లేదు ఇహ విద్యే అంటే ఈ భూమండలం మీద ఏ మానవుడైనా పవిత్రీకరించబడాలి అంటే స్వరూప జ్ఞానం మాత్రమే పవిత్రీకరించబడగలుగుతాడు అందుకని నహి జ్ఞానేన సదృశం అన్నారు ఒకటో క్లాస్ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అన్నం తిన్నావా బాబు అంటే తిన్నానంటాడు బియ్యం పట్టుకెళ్ళి చూపెట్టి ఇవేనా నువ్వు తిన్నవి అని అడిగాం ఇవి కాదంటాడు సరేపోని వడ్లు పట్టుకెళ్ళి చూపెట్టి ఇవేనా నువ్వు తిన్నవి అని అడిగాం ఇవి కాదంటాడు అట్లాగే అతను తిన్న అన్నాన్ని తీసుకొచ్చి చూపెట్టాం ఆ ఇదే తిన్నా అని అంటాడు కారణం ఏమిటి అంటే ఆ బియ్యమే ఈ అన్నమైందని ఆ వడ్లే ఈ బియ్యమైనయని అతనికి కార్యకారణ వివేకం లేదు కాబట్టి అందువల్ల అతన్ని ఏమన్నామంటే చిన్నపిల్లాడు కదా తెలియదు అజ్ఞాని అన్నాడు మరి ఎనభై ఏళ్ళు వచ్చినాయి తొంభై ఏళ్ళు వచ్చినాయి లేక షష్ఠి పూర్తి అయ్యింది సరే జీవన చరమాంగం ప్రారంభమైంది అప్పటికీ కూడా కార్యకారణ వివేకం రాలేదనుకోండి మరి ఇప్పుడు ఏమనాలి అజ్ఞాని కించితజ్ఞానం అంటే జ్ఞానం లేదా అంటే ఉంది కొద్దిగా ఉంది అంటే ప్రత్యక్షంగా తినే అన్నమే సత్యం అనుకుంటున్నాడు అంతే తన ఆకలి తీరడానికి తాను భుజిస్తుంది అన్నమే మరి కంచంలోకి వచ్చిన అన్నం గిన్నెలో మలమల మాడి మసైపోయేటటువంటి మంట మీద బాగా నీడలో ఉడికి తయారయ్యే ముందు బియ్యంగా ఉంది కదా మరి ఆ బియ్యం రైతు పండించినప్పుడు ప్రకృతి మాత అనుగ్రహించినప్పుడు వడ్లుగా ఉంది కదా ఆ వడ్లు గుప్పెడి వడ్లు గంపెడు వడ్లు అయినాయి ఇప్పుడు ఆ రైతుని అడిగాం ఏమండి మీరు వెయ్యి పుట్ల ధాన్యం పండించారట కదా ఈ వెయ్యి పుట్ల ధాన్యానికి వెయ్యి పుట్లు వెయ్యాలా భూమి మీద అని అడిగాం వెయ్యి పుట్ల ధాన్యానికి వెయ్యి వేయక్కర్లేదయ్యా ఓ పుట్టి ధాన్యం వేస్తే వెయ్యి పుట్లు అవుతుంది గుప్పెడు బియ్యం గుప్పెడి వడ్లు చలితే గంపెడి వడ్లు అని చెప్పాడారు ఎందుకని మనం జీవితంలో ఎప్పుడు ఇవాళ పట్టణీకరణ ఎక్కువైపోయి నగరీకరణ ఎక్కువైపోయి పంట ఎలా పండుతుందనే అవగాహన లేదు సరే అయితే మరి గుప్పెడు ఒడ్లు గంపెడు వడ్లు అవుతున్నాయి అంటున్నారు కదా తయారు చేసింది మీరేనా అని రైతుని అడిగాం అడిగితే నా దేవుని నాయన నిమిత్తం మాత్రం అదిగో ఆ నేల తల్లి ఆ వాయుదేవుడు అనుగ్రహిస్తే ఆ వరుణదేవుడు అనుగ్రహిస్తే సరైన సమయానికి నీళ్ళు వస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహిస్తే విపరీతమైన ఎండలు లేకుండా సమమైన ఋతువులు వస్తే ఇవన్నీ అనుకూలిస్తే తప్పక పంట చేతికి వస్తుందినైనా లేకపోతే ఏ తుఫానో ఏ ఉప్పెనో వచ్చిందంటే ఉన్నదంతా కొట్టుకుపోతుందినైనా అని చెప్తాడు అంటే ఆది దైవిక తాపం అది కరువైనా ఆది దైవిక అతివృష్టి అయినా రెండు ఆది దైవిక తాపాలే కాబట్టి ఏ ఆదిదైవిక తాపాల చేత బాధించబడినప్పుడు మాత్రమే గుప్పెడు ఒడ్లు గంపెడు ఒడ్లు అయినాయి మరి ఇప్పుడు ఈ గంపెడు చేసింది రైతేనా అంటే రైతు చేసిన ప్రయత్నం అవసరం క్షేత్రాన్ని దున్నాలి సరైనటువంటి రీతిలో పదును పెట్టాలి సరైన రీతిగా నారు పొయ్యాలి సరైన రీతిగా వాటిని తిరిగి నాటాలి తిరిగి నాటిన తర్వాత వాటిని జాగ్రత్తగా కలుపు తీసి సంరక్షించాలి అవసరమైనప్పుడు తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి చివరికి దాన్ని సరైన సమయంలో అదును చూసి పంట కోతకొయ్యాలి నూర్చాలి నూర్చిన తర్వాత దాన్ని మళ్ళా శుభ్రపరచాలి మట్టిగడలు బెడలు లేకుండా జాగ్రత్తగా తేవాలి సరైన పద్ధతిగా జల్లెడబట్టి ఒడ్లు మరల బియ్యంగా మార్చాలి అప్పుడు బియ్యం తినడానికి యోగ్యమైనది మరి ప్రయత్నమంతా రైతే కదండి చేశాడు అంటే ఈ ప్రయత్నమంతా చేసిన ఆ అష్ట ప్రకృతులు కనుక సహకరించకపోతే అంటే ఆకాశము వాయు అగ్ని నీరు నేల ఆ రైతు లోపల పనిచేసేటటువంటి మనసు బుద్ధి అహంకారం ఈ ఎనిమిది కనుక సరిగ్గా పనిచేయకపోతే ఈ గుప్పెడు గుక్కెడుగానే ఉంటాయి ఇంకేమవుతాయి ఆ గుప్పెడు పుచ్చిపోతాయి విత్తు కాస్త పుచ్చిపోతుంది పుచ్చిపోయి నేలలోనే కలిసిపోతుంది గంపిడి కావడం దేవుడెరు కాబట్టి ఆ ఉప్పెనలు వచ్చినా తుఫానులు వచ్చినా ఫలితం రాదు కాదు తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు వస్తే ఆ నారు మొలకెత్తక ఆ విత్తనాలు నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు ఆహారంగా మారిపోయి పుచ్చిపోయి నేలలో కలిపి అప్పుడు కాలేదు మరి ఇన్ని ఆటుపోటులు ఇంత అనిశ్చితిని తట్టుకొని రైతు పంట పండిస్తే యాభై రూపాయలు ఇచ్చి బియ్యం తెచ్చుకొని పంట వండేసి నేనే పంట వండేశాను నేనే ఇక పరమాన్నానికి కర్తను అంటున్నాడు ఆ ముందుదంతా మరి అంటే కార్యస్థితిలో మాత్రమే కర్త ఉంటాడా కారణ కారణస్థితిలో కర్త ఉండడా అని విచారణ చేయమంటున్నాడు ఈ జగత్తు ఒక కార్యం ఈ జగత్తుకు కారణం ఎవరు బ్రహ్మ అంటే జగత్తు కార్యంగా స్వీకరించినప్పుడు సగుణరూపమైనటువంటి ఈశ్వరుడు కర్త కాదు కారణస్థితిలో స్వీకరించినప్పుడు ఇందాక చూశాం గంపెడు ఒడ్లయ్యే చేతిలో కనపడినప్పుడు కర్త రైతే ఎందుకని కళ్ళెదరకుండా కనపడుతున్నాడు ఆయనే వడ్ల బస్తాలు ధాన్యం అమ్మాడు వాటిని బియ్యం చేశాడు మిల్లుకు బట్టుకు బియ్యం అమ్మాడు ఇదంతా చేస్తున్నది ఎవరే అంటే నేనే అంటాడు రైతే అంటాడు నేనే రైతు అంటాడు అట్లాగే ఈ జగత్ అనే వ్యవసాయాన్ని స్వీకరించాం ఈ జగత్ అనే కూడా ఇలాంటిదే మరి ఈ జగత్ అనే వ్యవసాయంలో జీవులు కూడా ఒక భాగం అష్ట ప్రకృతులలో జీవులు కూడా ఒక భాగం ఒక అంశం కాబట్టి ఈ మొత్తం జగత్తుకి కర్త ఈశ్వరుడు ఈ జగత్తులో ఏ పనికైనా సరే ఈశ్వరాధిష్ఠానంతో జగత్ అంతే సూత్రం లేవండి అమ్మాయి పుట్టిందండి సంతోషం నాయన జగన్మాత పుట్టింది అబ్బాయి పుట్టాడండి బాలశంకరుడు పుట్టాడు నాయన ఇది మన సాంప్రదాయం అంతేగాని ఈ భ్రూణ హత్యలు ఇత్యాదులన్నీ వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో వచ్చిన పెదప బుద్ధులు భారతీయ సంస్కృతి అవైదికమైన పద్ధతులు అనమాట వేదం చెప్పలేదు అలా ఏమండి మీ వేదకాలంలో నన్ను అడిగారు నేను వివాహం చేసుకున్న కాలంలో మీ వేదం చెప్పిందా ఎక్కడైనా సరే ఈ కాంట్రాసెప్టివ్స్ అంటే కుటుంబ నియంత్రణని ఎలా పాటించాలో వేదంలో ఉందా ఏమయ్యా బుర్రతక్కు వాళ్ళరా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిరమ్మన్నాడు కశ్యప ప్రజాపతి భార్యని సంతానం అనుగ్రహించమంటే నువ్వు ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిరమ్మా ఆ తపో ఫలాన్ని గమనించి అప్పుడు నీకు ఉత్తర సంతానాన్ని అనుగ్రహిస్తా బొమ్మన్నాడు కశ్యప ప్రజాద ఇది వైదిక సంస్కృతి అంతేగాని ప్రతిరోజు ప్రతి రాత్రి పగలు ఏ రకమైన విధి నియమాలు లేక చరించేటటువంటి పశు ప్రవృత్తితో వేదం చెప్పలేదు అందుకని ఆనాటి వాళ్ళకి కుటుంబ నియంత్రణ కూడా రావాల్సిన ఉంది ఇవాల పశు ప్రవృత్తిని తట్టుకోవడానికి వీలుగాక వాటి వల్ల నుంచి వచ్చే వ్యాధులను తట్టుకోవడానికి వీలుగాక రకరకాలైన కుటుంబ నియంత్రణ పద్ధతులన్నింటినీ తెచ్చుకొని అనేక వ్యాధులను పెంచుకొని లేనిపోయిన సమస్యలన్నీ తెచ్చుకొని తామసికమైన జీవన విధానంతో జీవిస్తూ దారి తెలియక కొట్టుమిట్టాడుతున్నాం ఇంద్రియ నిగ్రహం మానవుడికి సహజం నిగ్రహం లేకపోవడం అసహజం కాబట్టి తొంభై శాతం మంది మానవులు ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు ఎక్కడో పది శాతం మంది ఇంద్రియ నిగ్రహం లేక ఉంటారు ఇక ఈ జగత్ అనేటటువంటి కార్యం మొత్తానికి కూడా ఒక పెను తుఫాన్ వస్తుంది అది ప్రళయం అలాగే ఈ జగత్ అనేటటువంటి కార్యానికి కారణమైన స్థితిలో కూడా సగుణం నిర్గుణంలోకి విరమిస్తుంది విరమించినప్పుడు విత్తు పుచ్చుతుంది విత్తు పుచ్చితే ఇక మళ్ళా అట్లాగే ఈ శగుణ నిర్గుణంగా అయిపోయింది మళ్ళీ చాలా కాలం పాటు మళ్ళా దానికి రాదు ఆ కథ చెప్పేదే ఆ లక్షణాన్ని కథగా పురాణంగా అందించేది శివ పార్వతుల యొక్క కళ్యాణం ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా ప్రతిరోజు శివపార్వతుల కళ్యాణం జరగదు సంవత్సరంలో ఒకసారే శివపార్వతుల కళ్యాణం అది మానవ సంవత్సరంలో మనం ఒకసారి చేస్తున్నాం నిజానికి బ్రహ్మాండ స్థితిలో బ్రహ్మాండ కాల గమనానికి ఒకసారే శివపార్వతుల కళ్యాణం కాబట్టి ఆ సందర్భాని గుర్తు చేసుకోవడం కోసమని మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం చేస్తారు కాబట్టి జన్మదినము కళ్యాణ దినము రెండు ఒకటే శంకరునకు జాగ్రత్తగా గమనిస్తే ఆయన ప్రళయానికి సాక్షి జాగ్రత్తగా గమనిస్తే సర్వసాక్షి జాగ్రత్తగా గమనిస్తే గుణాతీతుడు నిర్గుణుడు గుణరహితుడు సరే ఇవన్నీ ఇలా చెప్తుంటే ఈ కందార్థంలో ఉపమానంగా ఇప్పుడు ఏం చెప్పాడు అంటే ఈ కార్యకారణములు రెండూ ఎరుకే కదా అన్న దగ్గర ఎత్తుకున్నాడు ఎత్తుకుని అసలు కార్యకారణ సంబంధానికి కారణం ఎవరు అని ఆ కారణంలో నుంచి కార్యం ఎందుకు ఉత్పన్నం అవ్వాలి అసలు ఏ అవ్వబా వచ్చిన నష్టం ఏమిటి ఏ ఆలోచన లేకుండా ఏ సంకల్పము లేకుండా ఉండిపోవచ్చుగా ఆ బ్రహ్మగారికి సంకల్పం కలగడం ఎందుకు ఈ సృష్టి రావడం ఎందుకు దాంట్లో మనం పుట్టడం ఎందుకు పుట్టిన నానా పడడం ఎందుకు పడి కష్టాలు రావడం ఎందుకు మళ్ళా నేను ఈసురు అంటూ పోవడం ఆయన అడిగి అజ్ఞానం కించితజ్ఞానం గాఢమైన తమోగుణ అజ్ఞానంతో కూడినటువంటి అవిద్యామోహంతో కూడినటువంటి ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా బాగా బలంగా ఉన్నారు కాబట్టి వేదాంతాన్ని సరి క్రమంలో సరి లక్ష్యంతో సరి పద్ధతిగా గురుముఖంతో కనుక అధ్యయనం చేయకపోతే ఇలాంటి విపరీత ప్రశ్నలు వస్తాయి కాబట్టి శుక్ల శోణితాలకి ఏ కులం ఉంటే ఈశ్వరుడు కూడా అదే కులం ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మకి కూడా కులాన్ని అంటగడ్డే రోజులు ఇవాళ మనం చూస్తున్నాం మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది కాబట్టి పరమాత్మ మా యాదవుడు అంటున్నాం ఇదేమిటండి శుక్ల శోణితాలకు ఎక్కడైనా కులముందా లేదు కదా ఏ శరీరం ఏర్పడాలన్నా శుక్ల సంయోగమే కదా కాబట్టి వాటికే కులం లేదు కదా కులం అంటే గుణం మతం అంటే మతి అంతే కాబట్టి మతిని కుదర్చడానికి ఏమో మతం గుణాన్ని కుదర్చడానికి కులం సదాచారం నేర్పే భాగంగా వీటిని పెట్టాం మానవుడే పెట్టాడు ఈశ్వరుడు ఏం పెట్టాల అయినా చాతుర్వర్ణం మయా స్పృష్టం గుణకర్మ విభాగశ వారి వారి గుణాన్ని బట్టి వారి వారి కర్మ బట్టి వారు నాలుగు రకాలుగా తన మయా సృష్టం సృష్టి నాలుగు రకాలుగా నేను ఉద్భవింపజేసాను ఏమిటది అండజములు ఉద్భిజములు స్వేదజములు జరాయుజములు కాబట్టి వావి వాటి గుణ ప్రవృత్తిని అనుసరించి వ్యవహరిస్తున్నాయి అంతేగాని అక్కడెక్కడైనా వివరణ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్ర చాతుర్వర్ణమ్మయ్య సృష్టం అనలే ఆ తర్వాత అన్వయం మనం చెప్పుకున్నాం అనమాట పరమాత్మ ఏది చెప్పినా సమిష్టికి చెప్పాడు సృష్టికి చెప్పాడు దాన్ని తెచ్చి మనిషి మనిషికి తగిలించేసి మనుషుల మధ్య అడ్డుగోడలని మనమే నిర్మించాం ఇది మధ్యకాలలో జరిగినటువంటి అజ్ఞానం మానవులందరికీ ఒకే రకమైనటువంటి పరిజ్ఞానం స్వరూప జ్ఞానం ఉండే అవకాశం ఉంది వారు వస్తుత వారి వారి ఉనికి ఎందు స్వరూప జ్ఞాననిష్ఠులే వారి గాఢ నిద్రలో వారి సాక్షి స్థితిలో ఆ గాఢ నిద్రకి సాక్షిగా ఉన్న స్థితిలో ప్రతి ఒక్కరూ కూడా సహజంగా ఈశ్వర స్వరూపులే అందుకే నిద్రపోయేటప్పుడు ఎవరిని లేపకూడదు డిస్టర్బ్ చేయడం అని చెప్పేవాడు పూర్వం ఎందుకంటే నిబద్ధతతో జీవించేవాళ్ళు కాబట్టి నిద్రని సమాధి స్థితిలో నిద్రపోయేవాళ్ళు కాబట్టి డిస్టర్బ్ చేయకూడదనేవాళ్ళు ఇవాళలాగా ఎప్పుడు పడితే అప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా జంతువులే జంతువుల కంటే హీనస్థితిలో నిద్రపోయేవాళ్ళు కాదు ఎందుకంటే ఏ జంతువు పగలప్పుడు నిద్రపోదు కాబట్టి అలా జాగ్రత్తగా ఇంద్రియ సంయమనాన్ని కలిగి ఉండి ఆత్మ సంయమనాన్ని కలిగి ఉన్నవాడెవడో వాడు మానవుడు సరే ఈ అధికారి అయినటువంటి మానవుడికి ఎరుక విడిపించడం ఎట్లాగో మనం బోధిస్తున్నాం ఈ ఎరుక విడిపించడంలో చిట్ట చివరి కదా అర్థం ఇది ఇందులో రెండు అంశాలను ప్రతిపాదన చేశారు ఒకటి ఏమిటంటే ఆది దైవత ఆది దైవిక ఆది దైవిక తాపం అంటే ప్రళయానికి సంబంధించిన లక్షణం ఉప్పెన తరువు అంటే మామూలుగా చెట్టు ఉప్పెన వచ్చినప్పుడు చెట్లు పడిపోతాయి ఇది మనందరికీ బాగా తెలుసు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఉప్పెన యొక్క వివరాలను తెలుసుకుంటే తెలుస్తుంది మరి ఇప్పుడు దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మామూలుగా చూస్తే చెట్టు చాలా బలంగా కనబడుతుంది ఒక రాత్రి పూట తుఫాను గాలి వర్షం వచ్చి ఆ పెద్ద చెట్టు కాస్త పడిపోతుంది సమూలంగా పడిపోతుంది ఓ దగ్గర నుంచి ఓ దగ్గరికి తీసుకెళ్ళి పడేస్తుంది తెల్లారు లేచి చూస్తే అయ్యో ఇంత పెద్ద చెట్టు ఎటా అంత పెద్ద గాలి వచ్చింది అట్లాగే బ్రహ్మాండ ప్రళయం వస్తుంది బ్రహ్మాండ ప్రళయం వచ్చినప్పుడు కూడా ఒక పని జరుగుతుంది ఏమిటయ్యా అంటే ముందు ద్వాదశ జలధులన్నీ కూడాను ఒకేసారి పన్నెండు మేఘాలు కిములు నిమ్మ స్మేఘాలు తీవ్రమైనటువంటి వర్షాన్ని పన్నెండు సంవత్సరాల పాటు ఏక వర్షం పడుతున్నాయి ఆపకుండా పన్నెండు సంవత్సరాల పాటు వర్షం పడేటప్పటికీ జలరాశి పొంగి భూమి దాని ముందు జరుగుతుంది జలప్రలయాన్ని ఆ లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఇలా అన్నీ బదలవడం మొదలు ఆ ఒత్తిడికి పైన ఉన్నటువంటి ఒత్తిడి ఒకేసారి పన్నెండు మంది సూర్యులు ఉదయించినటువంటి ఉష్ణతాపం వస్తున్నాడు ద్వాదశ సూర్యులు ఉదయించినటువంటి ఉష్ణతాపం కలిగి ఈ మొత్తం జలరాశి మొత్తం అంతా ఎండిపోతుంది భూమిని నిండి మునిగిపోయినటువంటి అంతా ఎండిపోతుంది ఎంతగా ఉష్ణతాపం వస్తుందయ్యా అంటే నేల ఘనీభవించి ఉన్నటువంటి నేల ఆవిరిగా మారిపోతుంది మళ్ళీ వాయు స్థితికి చేరు అంత అగ్నిప్రలయం వస్తుంది అప్పుడు మరుత్తులు చెలరేగుతారట ద్వాదశ మరుత్తులు వాళ్ళు కూడా మంది ఆ పన్నెండు మంది మరుత్తులు ఒకేసారి చెలరేగేటప్పటికీ ఝంఛా మారుతామని ఇప్పుడు మనం ఏదో అంటున్నాం అంటే ఉప్పెన వచ్చే ముందు వచ్చే గాలికి ఝంజా అని పేరు అంటే ఆ ఇళ్ల నీళ్ళనే ఎత్తిపోతలు పడేస్తుంది కానీ ఇప్పుడు మనం మాట్లాడేది బ్రహ్మాండ ప్రళయానికి సంబంధించి అప్పుడు ఈ అగ్ని మొత్తం కూడా ఆ వాయు రూపంలోకి మారిపోయి ఘనీభవించిందంతా ఆవిరైపోయి ఏమి మేలవు వాయు రూపమే అప్పుడు భూమి లేదు నీరు లేదు అగ్ని లేదు కేవలం వాయువే వాయు మండిపోతున్న వాయుగోళం సూర్యుని వలె సూర్యుడు లోపల ఘన పదార్థాలు జల పదార్థాలు ద్రవపదార్థాలు అవేమి లేవు అంతా వాయు పదార్థమే మండిపోతూ ఉంటుంది ఎప్పుడే అలా క్రమేపీ సూర్యుడు వ్యాపించి వ్యాపించి వ్యాపించి ఒక్కొక్క గ్రహాన్ని తనలోకి తీసేసుకుంటాడు ఈ భూమి కూడా సూర్యుడులో కలిసిపోతుంది ఇది బ్రహ్మ ప్రళయం అనమాట బ్రహ్మాండ ప్రళయం అలా క్రమేపీ ఆకాశం పోయింది అన్నీ పోయినాయి పంచభూతాలు పోయినాయి అన్నీ పోయినాయి తర్వాత మెల్లగా సూర్యుడు కూడా మండి మండి మండి మండి నల్లగా అయిపోతాడు ఎర్రగా అవుతాడు తర్వాత తెల్లగా ఆ తర్వాత నల్లగా అవుతాడు చొక్క నల్ల చొక్క అయిపోయి బ్లాక్ స్టార్ మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయి కృష్ణ పదార్థంలో కలిసిపోతుంది ఇది బ్రహ్మాండ ప్రళయం బ్రహ్మాండ పురాణంలో కూడా చెప్పారు ఎట్లా జరుగుతుంది సరే ఇప్పుడు రెండు అంశాలని ప్రతిపాదించారు ఈ కదార్థంలో ఒకటేమో జీవ ప్రళయం అంటే మనిషి పుట్టడం పోవడం ఒకటేమో మహాప్రళయం ఈ రెండు ఎరుకే అన్నాడు ఒక కదార్థంలో చెప్పాను దశవిధ ప్రళయాలు ఎరుకే ఆ దశవిధ ప్రళయాలు ఎక్కడ జరుగుతున్నాయో దశవిధ ప్రళయాల చేత ఏది ప్రభావితం కావడం లేదు ఏది ఉన్నది ఉన్నదో అది బయలు అలాగే అదే అంశాన్ని ఈ ఎరుక విడిపించే కదార్థంలో మరలా స్పృశిస్తున్నారు ఉప్పెనచే జడుతరువు ఒకప్పుడు విత్తనము పుచ్చు రెండు పద్ధతులు ఉన్నాయట విత్తనం అంకురించాలి అంటే దానికి తగినటువంటి ప్రకృతి సహాయం ఉంటేనే విత్తనం అంకురిస్తు లేకపోతే అంకురించు అయితే విత్తనాన్ని కనుక వేయించిలో మళ్ళా భూమిలో పెట్టామనుకోండి అప్పుడు కూడా అంకురించదు దానిలో అంకురించే ధర్మం ఆ వేయించినప్పుడు శూన్యమైపోతుంది కాబట్టి వేయించిన విత్తనములు అని మధ్యలో ఒక స్థితి ఉంది తర్వాత ఒక స్థితి ఉంది విత్తనం ఒకవేళ కనుక కొన్ని సంవత్సరాల పాటు విత్తనాన్ని వాడలేదనుకో అలా ఉంచేసావనుకో ఆ విత్తనాన్ని చెడగొట్టేటటువంటి పురుగు అందులోనే పుడుతుంది పుట్టి దాన్ని పుచ్చి చేస్తుంది పుచ్చిపోతుంది విత్తనము పుచ్చు ఎగబరికి రాదు అది అంకురించు ఇలా ప్రకృతి ధర్మంలో ఏర్పడేటటువంటి పుచ్చిపోవడాన్ని అలాగే ఉప్పెనని రెండింటిని సామాన్య ఉపమానాలగా స్వీకరించి పిండ బ్రహ్మాండ లయం చెందేటటువంటి మహాప్రళయానికి అన్వయం చేశారు చేసి ఆ ఈ తిప్పలు తప్పవు ధర ఏ తిప్పలు తానెరుగదిట్లు ఏ తిప్పలు అంటే మామూలుగా అయితే తిప్పలు అంటే కష్టం ఇక్కడ తిప్పలంటే ప్రళయం ఏ తిప్పలు తానెరుగదిట్లు ఆ దశవిధ ప్రళయాలు తానెరుగదు ఒకటి పిన్నాండలయము ఒకటి బ్రహ్మాండలయము అయితే పిండాండలయమైన బ్రహ్మాండలయమైన లయమైన విలయమైన ప్రళయమైన మహాప్రళయమైన ఇంకా ఎనిమిది మంది అక్కడ లేరు అప్పుడు ఎవరు విశ్వ తైజస ప్రాణ్య ప్రత్యేగాత్మ విరాట్ పురుష అవ్యాకృత హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ విరాట్ పురుష అవ్యా గర్భ అవ్యాకృత పరమాత్మ ఇవి నాలుగు అవి నాలుగు ప్రళయాలు చిట్ట చివరిది మహాప్రళయం దాని ముందు నిత్య ప్రళయం మనం అనుభవించేదనమాట బాగా సశరీరులందరూ గాఢ నిద్రావస్థలో ఎవరైతే పోతున్నారో వాళ్ళందరూ అనుభవించేది నిత్య ప్రళయం ఆ పోయేది మహాప్రళయం ఈ మధ్యలో ఏర్పడేవి విశ్వడు తైజసుడు ప్రాణుడు ప్రత్యేకాత్మ విరాట్ పురుషుడు హిరణ్య గర్భుడు అవ్యాకృతుడు పరమాత్మ ఇవన్నీ దశ విధ ప్రళయాలు వీళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళు పైవాళ్ళ దాంట్లో పోతూ ఉంటారు విశ్వుడు తైజసుడులో తైజసుడు ప్రాంగిడులో ప్రాంగణుడు ప్రత్యేగాత్మ ఆ ప్రత్యేగాత్మ విషయం విరాట్ పురుషుడులో విరాట్ పురుషుడు హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడు అవ్యాకృతుడులో అవ్యాకృతుడు పరమాత్మ ఆ పరమాత్మతో సహా మహాప్రళయంలో మొత్తం పోయింది ఇందాక మనకు అర్థం అవడం కోసమని ఒక సూర్యుడి వరకే ఒక దాని చుట్టుపక్కల గ్రహాల వరకే చెప్పుకోండి అది హిరణ్య గర్భ ప్రళయం ఇలాంటిది అనంత విశ్వానికి జరిగింది అనుకోండి అక్కడ మహాప్రళయం విశ్వమే పోయింది ఎలాక్సీలు పోయినాయి నిబులాలు పోయినాయి ఏమీ లేదు అంతా చెమ్మ చీకటిలో ప్రకాశం కలిసిపోయింది వేరు చేయడానికి వీరు కదా అలాగా ఉన్నది బయలు దానికి ఏ తిప్పలు లేవు అంటే ఈ పుట్టుగా పోవడం ఉత్పత్తి లయం రెండు లేవు కదా తానే తిప్పలు ఏ తిప్పలు తానెరుగదిట్లు తెలుసుగదోయి తెలుసుకోబోయి అంటలే తెలుసుగదో ఈ అన్నారు ఇప్పుడు దృఢీకరించేశారు ఎందుకని బయలును ఆల్రెడీ దర్శించాడు ఎరుక ఎలా లేదో వివరించబడింది ఇప్పుడు ఎరుక విడిపించబడింది ఉన్నది బయలుగా ఉండిపోయాడు కాబట్టి నిర్ణయం చేసేసారు తెలుసుగదో ఈ ఆశీర్వచన వాక్యం అనమాట తెలుసు కదా తాను తను వెరుకా బయలులా అట్లెరుగోయి నీకేమో శరీరం ఉందనుకుంటున్నావా అది బయలే ఎరుకుందనుకుంటున్నావా అది బయలే ఉన్నది ఎప్పుడు బయలేనయ్యా బాబు అని నిర్ణయంతో ఉండిపోయాడు ఎరుక విడిచి ఉన్నది బయలే అన్న నిర్ణయం దగ్గర నిశ్శబ్దో బ్రహ్మ ఉచతేగా ఉండిపోయాడు తను వెరుకాయలు అట్లెరుగోయి కాబట్టి శరీరమన్నా శరీరాంతర్గతమై ఉన్న నేనన్నా బ్రహ్మాండమన్నా బ్రహ్మాండాంతర్గతమై ఉన్న సాక్షి అయిన నేనైనా అనంత విశ్వమైనా ఆ విశ్వమునకు సాక్షి అయినా పరశివమైన పిండాండ సాక్షి జ్ఞాత బ్రహ్మాండ సాక్షి కూటస్థుడు విశ్వసాక్షి పరశివం ఏ స్థాయిలో ఎలా అయితే ఎలా ఉన్నప్పటికీ ఇదంతా బయలులో వీటికి ఎక్కడ ఉనికి లేదు ఈ ఆవరణలేమీ లేదు ఈ వ్యవహారం లేదు ఈ వివర్తమేదీ లేదు విత్తనం పుచ్చింది పై ఏ తిప్పలు తాెరుగదిట్లు తెలుసుగదోయీ తను వెరుకా బయలులా అట్లెరుగోయి ఎల్లకాలం ఇదే నిర్ణయం సర్వకాలము ఉన్నది బయలు సర్వకాలము లేనిది ఎరుక గొప్పయిన గురు చొప్పున రిగి పై తిప్పలు గల వాటిని గొప్పైన గురుబోధ గొప్పైన గురుబోధ అంటే విశేష వ్యాఖ్యగా చెప్పే వాటిని గొప్పలని అంటుంటాం గొప్పగా చెప్పారండి అంటుంటాం ఏమండి మీ ఇంట్లో ఫలానా కార్యక్రమం ఎలా జరిగిందండి అంటే బాగా బహు జరిగిందండి అంటాం లేదు ఫలానా వారి కళ్యాణం ఎలా జరిగిందండి అంటే బాగా జరిగిందండి గొప్పగా జరిగిందండి నిత్య కళ్యాణం పద్దతోరణంగా ఉండే వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో స్వామివారి కళ్యాణం ఎలా జరిగింది అండి కనుల పండుగగా జరిగిందండి గొప్పగా జరిగిందండి అంటాం ఇదంతా గొప్పలు సరే తిప్పల సంగతి ఇందాక చెప్పే దశవిధ ప్రళయాలని తిప్పలు ఆ గొప్పలు లేవు ఈ తిప్పలు లేవు గొప్పైన గురు బోధ చొప్పున ఎరిగి కాబట్టి నీ గురు బోధ ఎప్పుడు ఏం చేయాలట అంటే ఎంత ఉత్తమమైనది అయి ఉండాలయ్యా అంటే బోధ ప్రబోధ అందుకని అచల పరిపూర్ణ రాజయోగానికి సంబంధించిన వాటన్నింటినీ ప్రబోధ అంటారు లేదా నిజ బోధ ప్రబోధ చూడమని వివేక చూడామణి ఎలాగూ తెలుసు అద్వైతంలో అందరికీ అలాగే ప్రబోధ చూడామణి అని ఒకటి ఆ ప్రబోధ చూడామణి అంతా పరిపూర్ణ రాజయోగం గురించి మాట్లాడుతుంది అట్లాగే దీనికి నిజ బోధ అని పేరు అలాగే పూర్ణబోధ అని కూడా పేరు కాబట్టి గురుబోధ అంటే అందరూ ఏమిటంటే అన్నింటినీ గురుబోధగా స్వీకరించేటటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉంది అంటే ఉదాహరణ చెప్తా అరవై కళలు ఉన్నాయి మనకి ఆ అరవై నాలుగు కళలు భుక్తికి సంబంధించిన కళలు ఆ భుక్తికి సంబంధించిన కళలు నేర్పే వాళ్ళు కూడా గురువుగారే అంటే కుమ్మరి ఎవరో ఒకరు నేర్పితేనే మనం వస్తుంది లేకపోతే రాదు ఎవరికి పడితే వాళ్ళకి రాదు కాబట్టి జాగ్రత్తగా కొండని మలచడం తెలియాలి అలా ఆ అరవై నాలుగు కళలకి గురువులు ఉంటారు చతుషష్ఠి అంటాం ఈ భుక్తి విద్యలకే చెప్పే గురువు గారు చెప్పేది కూడా గురుబోధే అంటే మరి అది గొప్ప అయిన గురుబోధ అవుతుందా అంటే తిప్పలు తీసివేయగలిగేటటువంటి దానికి గొప్ప గురుబోధ అని పేరు తిప్పలంటే ఏం చెప్పాను ఇందాక తిప్పాలంటే దశవిధ ప్రళయాలు ఆ దశ ప్రళయాలలో నీవు ప్రభావితం కాకుండా ఉన్నామనే నిరూపణ ఇచ్చేటటువంటి దానికి గొప్పైన గురుబోధ అని సూచన చేశాను కాబట్టి నిజ ప్రబోధ విధానంగా అందుకని ఈ విధానానికి ఏమైనా పేరు నిజ ప్రబోధ విధానం ఇందాకేం చెప్పాను నిజ ప్రబోధ ప్రబోధ చూడమని ఇలా ప్రయోగించారని చెప్పాను కానీ అసలు ఈ విధానం మొత్తానికే ఒక పేరుంది అదేమిటంటే నిజ ప్రబోధ విధానం నిజమేదో నెక్కంగా తెలిసిపోతుంది ఏమిటంటే ఇక్కడ సత్యదూరమైన మాట ఒక్కటి కూడా ఉండదు ఉన్నది ఉన్నట్లుగా చెబుతావు నువ్వు బాధపడ్డా యాతన చెందిన వేదన చెందిన ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే సత్యం అంతే అంతేగాని నీ ముందు ఒక మాట నీ తర్వాత ఒక మాట నీ వెనక ఒక మాట నీ మెప్పు కోసం ఒక మాట చెప్పడం ఉండదు ఇక్కడ పెద్దల పద్ధతి కాదన్నమాట అలా అనేక మంది మహానుభావులు భారతదేశంలో ఉన్నారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన వాళ్ళు ఒక మాట చెప్పినా సత్యమే చెప్తారు పది మాటలు చెప్పరు ఒకవేళ చెప్పవలసిన అవసరం లేకపోతే మౌనం వహిస్తారంటే అంతేగాని ముఖప్రీతి మాటలు ఎవరితోనూ చెప్పరు ఎందుకంటే వారికి ఎవరైతే అవసరం లేదో వారు సత్యదర్శనం పొందినటువంటి వారు ఎవరైతే ఈ బయలు దర్శనాన్ని పొందారో వారిని సత్యదర్శనం పొందినవారు అంటారు కాబట్టి వారు బోధించే విధానానికి నిజ ప్రబోధ అది గొప్పైన గురుబోధ అంటే గొప్పైన గురుబోధప్పురిగి అంటే నిజ ప్రబోధ విధాన పద్ధతిగా ఎరగాలి అంతేగాని నేను ఎక్కడో క్యాసెట్ విన్నానండి నేను ఎక్కడో ఆడియో విన్నానండి లేకపోతే నేను ఎక్కడో కాగితం చదివానండి ఓ శ్లోకం చదివానండి ఓ మాట విన్నానండి అది సరిపోయిందండి నాకు దాంతో సరిపెట్టుకున్నానండి ఎప్పుడో కల్లా ఎవరో కనపడ్డారండి కనపడితే సరిపోయిందండి నాకు లేకపోతే కళ్ళు మూసుకునే ఏదో ధ్యానం ఒక గంట సేపు చేస్తే నాకు ఎవరెవరో కనపడ్డారండి అప్పటి నుంచి నేను అది అయిపోయానండి ఇది అయిపోయినట్టు ఇట్లాంటి పరిమితమైనటువంటి సిద్ధులు సాధ్యములు సాధనలు ఇలాంటి వాటికి వీటి కూడా గురుబోధలు పేరు వీటి కూడా మామూలు భుక్తి కోసం దురాచారంతో జీవించేవాడికంటే వీడు ఉత్తముడే కానీ ఆఖరిది అన్ని బోధలలో కల్లా చిట్ట అంటే సుఖ మహర్షి లాంటి వాళ్ళు చెప్పినటువంటి బోధ ఏదైతే ఉందో దానికి నిజ ప్రబోధ విధానం అని సహజ బ్రహ్మనిష్ఠు వాడు ప్రయత్నించ బ్రహ్మనిష్ఠలో ఉండాల్సిన అవసరం రాలే వాళ్ళకి నానా తిప్పలు పడి బుర్ర బదల కొట్టుకుని చేసి ముక్కు పట్టుకోలేక నోరు కట్టేయలేక తిప్పల పడ్డవాళ్ళు కాదు వాళ్ళు వాడు జన్మత బ్రహ్మనిష్ఠు అలాంటి ప్రణీతమైనటువంటిది నిజ విధానం ఒకప్పుడు కాలంలో సంస్కృతంలో ఈ ఈ రకమైన బోధా విధానం ఉండేది అంటే కేవలం పరాత్పరం మాత్రమే పరము పరాత్పరము ఆ చివరి మాటలు మాత్రమే ఇందులో ఉంటాయి అందుకని విస్తారంగా లడ్డు జంగి బూందీ వచ్చి చెప్పరు జనన మరణాల దాకా అసలే చెప్పరు ఇవన్నీ తరితీపులు అన్నారంటే ఒక మాటతో కాబట్టి గురు నగురు పున నిరిగి పైతి తిప్పలు గల వాటిని తప్ప తీసితే ఇంకొక ఉపమానాన్ని వేశారు ఏమిటయ్యా అంటే వడ్లకి పైన ఉన్నటువంటి పళ్ళుని తీసేసామనుకోండి అంటే ఊక తీసేస్తే ఊక అంటాం తీసేసేస్తే వస్తాయి ఇప్పుడు ఈ బియ్యం పట్టుకెళ్ళి భూమిలో పోచాం మొక్కరాలే అంకురించలే అదేమిటండి ఈ బియ్యాన్ని కదా నేను నిండున్నాను ఈ బియ్యమే కదా నువ్వు పండించింది అన్నావు సత్యమేనాయన పండించింది ఒడ్లు తినేది బియ్యం పైన పొట్టు తీసేస్తే ఆ పొట్టు కవచం ఆవరణ ఉంటేనే అది అంకురిస్తుంది ఆవరణ రహితమైపోతే అది అంకురించదు నువ్వు బస్తాల కొద్దీ బియ్యం పట్టుకెళ్ళి ఏ ఎంత సుక్షేత్రమైన భూమిలో పూసినా ఆ బియ్యం మొలకెత్తదు ఎందుకని మొలకెత్తే లక్షణం పైనన్న ఆవరణలో ఉంది ఆవరణం నిరావరణం చేశాం తప్ప తీసితే ఆ తప్ప తీసేసాం పైన ఉన్నటువంటి కవచాన్ని తొలగించేసాం నిరాభరణం చేసేసాం ఏమైపోయింది ఇప్పుడు ఏ కాలమందిగా అంకురించదు అటువంటి గురుబోధను ఆశ్రయించాలి తెలుసు గదోయీ తను వెరు కాబట్ కాబట్టి ఎరగడం అనే పని ఎప్పటికీ పూర్తయిపోయిందయ్యా జ్ఞానం అనేటటువంటి ఓ పని పూర్తయిపోయినట ఎందుకంటే సహజ జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవుడు తన జీవితం అంతా జ్ఞానం మీదే ఆధారపడి ఉండి ఈ జ్ఞానంతోనే అన్ని పనులు చేస్తూ చివరికి జ్ఞానాజ్ఞాన విరహితం అయినటువంటి బయలుస్థితికి చేరతాడు చేరితే ఏ జ్ఞానం చేదైతే సంకల్పం ఉదయిస్తోందో ఆ జ్ఞానమే రహితమైపోయింది విశేషంగా రహితమైపోయింది అప్పుడు జ్ఞానమే లేనప్పుడు అజ్ఞానం ఎక్కడుంది జ్ఞానము లేదు అజ్ఞానము లేదు విరహితం విశేషంగా రహితం అయిపోయింది కాబట్టి బయలుకేమైనా పేరంటే జ్ఞానాజ్ఞాన విరహితం అంటే ఎలాగేంటి అంటే చిదగ్నికుండ సంభూత దేవకావ్య సముద్యత అనే నామం అందరికీ తెలుసు ఇందులో చిత్ అన్నటువంటి లక్షణం ఉంది ఆ చిత్తే అంతటా ఉన్నది అని కూడా అంటే అది స్త్రీ స్వరూపం స్త్రీలింగం భాషాపరంగా చూస్తే స్త్రీలింగం చైతన్య అన్నామని దాని ఇప్పుడు హుం లింగం అయిపోయి చేతన అనాలి అంటే ఆ చిత్ శక్తి జడంతో కలిసి పనిచేసింది పనిచేస్తే అన్నీ కదులుతున్నట్టుగా కనబడుతున్నాయి మనకు నిజానికి ఇవి కదలవు కానీ ఈ చిత్ శక్తి యొక్క చేరికత అవన్నీ కదులుతున్నట్లు కనబడుతున్నాయి చేతన పుమ్లింగమే చైతన్య అన్నారు దీనికి దానికి ఏమిటాయి అసలు ఇదంతా అట్లా శక్తి రూపంగా చూస్తేనేమో చిత్తు ఇట్లా కదులుతున్నటువంటి క్రియారూపంగా జగద్ూపంగా చూస్తేనేమో చేతన మరి ఆధారం ఏమిటయ్యా అంటే చైతన్య అన్న చైతన్య అంటే నపుంసకలింగం అంటే అవ్యయీభావం కాబట్టి పరమాత్మ కానీ బ్రహ్మము కానీ ఈశ్వరుడు కానీ ఈ ప్రయోగాలన్నీ అవ్యయీభావంతో ముడిపడున్నాయి వారికి స్త్రీ పుంభేదములు లేవు కాబట్టి ఈ చిట్ట చివరి స్వరూపజ్ఞానం నుంచి మొదలై జ్ఞానాజ్ఞాన విరహితం దాకా వెళ్ళేటటువంటి నిజ ప్రబోధ విధానానికి అందరు అర్హులే స్త్రీల అర్హులా కాదా పురుషుల అర్హులా కాదా అని తగాదా లేదు అసలు ఇక్కడ ఎందుకని అంటే క్షర అక్షర పురుషోత్తముల అంతా కూడా చైతన్య చైతన్య పురుషులకు పేర్లు చైతన్యం శరీరం అనే ఆవరణకి పరిమితమై పనిచేసింది ఆ పరిమితానికి క్షరపురుషం అని అదే చైతన్యం వ్యాపకం చెందింది వ్యాపకం చెంది బ్రహ్మాండం అనే ఆవరణ వరకు పనిచేసి అన్నింటినీ కదిలిస్తోంది కదులుతోంది అప్పుడు అక్షరపురుష వ్యాపకం చెందింది చెంది చెంది చెంది చెంది అనంత విశ్వం దాకా కూడా వ్యాపకం చెందింది పురుషోత్తమ ఈ మూడు ఆవరణలు ్రహ్మాండము విశ్వము ఈ మూడు ఆవరణలనిపుడు. నిరావరణం నిస్త్రైగుణ్యం పరాపరం భేదాభేదవర్జితం సర్వదోషరహితం అమలం అచలం నిర్మలం నిరవయవం నిరంజనం నిర్మూలమేత జ్ఞానాశీరం నాస్తి కేసులో ఉన్న నిర్ణయం ఇందులో ఉంది నిర్మూలమేత జ్ఞానాశీరం ఏ శరీరంతో కూడిన జ్ఞానమైనా సరే జ్ఞానంతో కూడిన శరీరం కాదు ఏ శరీరంతో కూడిన జ్ఞానమైనా సరే బయలులో మూలం లేదయా దానికి అని చెప్పటం ఏ శరీరం అంటారేమిటండి ఏ శరీరం ఏమిటిందాక చెప్పాం కదా దశ విధ ప్రళయాల్లో పోయేవన్నీ శరీరాలే అంటే ఏమిటయా నిత్య ప్రళయాన్ని అనుభవించే జీవశరీరం జా జాగ్రత్త సాక్షి అయినటువంటి విశ్వడనే శరీరం స్వప్న సాక్షి అనేటటువంటి తైజసుడనే శరీరం సుషుక్తి సాక్షి అనేటటువంటి ప్రాణ్యుడనే శరీరం సమిష్టి అయినటువంటి విరాట్కి సాక్షి అయినటువంటి విరాట్ స్వరూపం సమిష్టి సూక్ష్మమైనటువంటి దానికి సాక్షిగా ఉన్న హిరణ్య గర్భస్థానం ఆదిత్యుడు ప్రత్యేగాత్మ అక్కడి నుంచి పైకి ఎరిగాడు ప్రాణ్యుడు ప్రత్యేగాత్మ ప్రత్యేగాత్మస్థితి నుంచి మళ్ళీ ఏమయ్యాడు తురియ సాక్షి కాస్తా విరాట్ సాక్షి హిరణ్య గర్భ సాక్షి ఆ తదుపరి అవ్యాకృత సాక్షి అంటే సమిష్టి సుషృప్తి దానికి సాక్షి అవ్యాకృతుడు సమిష్టిరీయం పరమాత్మ ఆ సాక్షి ఈ వ్యష్టితురీయ సాక్షి ప్రత్యేగాత్మ ఆ సమిష్టితురియ సాక్షి పరమాత్మ ఈ ఎనిమిది శరీరాలు ఈ ఎనిమిది శరీరాలకి కారణభూతమైన జ్ఞానం అందుకని నాయన జ్ఞానాన్ని అనుసరించి జన్మ కర్మను అనుసరించి జన్మ అని అడిగితే ఎవరికైతే నిత్య ప్రళయం మాత్రమే తెలుసో అంటే ఈ పైన తొమ్మిది ప్రళయాలు తెలియవుడికి ఎంతసేపు కంచం మంచం ఈ రెండే బాగా తెలుసు నిత్య రోజు రాత్రి నిద్రలో వీడు కర్మానుబద్ధి మనుష్యలోకే అన్నారే కానీ నీ జన్మకు కారణం కర్మ అని చెప్పలేదు నీ జన్మక కారణం ఎప్పుడు జ్ఞానమే నీ జ్ఞానం ఈ నిత్య ప్రళయానికి ఆలవాలమైనటువంటి సప్తధాతు నిర్మితమైన శరీరం అనే ఆవరణకి ఆ పొల్లుగా అంటుకుని ఇంకా అంటే అక్కడే అక్కడే పెరుగుతుంది అక్కడే పోతుంది అదే సృష్టిస్తుంది దాన్నే పొందుతుంది దాన్నే అనుభవిస్తుంది అదే పోతుంది సో ఆ జ్ఞానం అక్కడ పరిమితించబడిపోయి నువ్వు ఆ అంతర్ముఖ ప్రయాణం చైతన్య వికాసం పొందితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఎనిమిది శరీరాలు ఆ ఎనిమిది శరీరాలకు సంబంధించిన ఎనిమిది వ్యవహారాలు ఎనిమిది ప్రపంచాలు ఆ ఎనిమిది లయాలు వీటన్నింటినీ చైతన్య వికాసంలో తెలుసుకున్నావు చైతన్య ఇది ఈ మధ్య కాలంలో నువ్వు అన్నీ పూర్తి చేసావు ఏమిటి సాక్షి ఆత్మ బ్రహ్మ పురుషోత్తముడు పరమాత్మ సరే చివరిదాకా వెళ్ళావు జ్ఞాననిష్ట ద్వారా అక్కడి నుంచి ఇటు చూశావు దశవిధ ప్రళయాలనే అఖండ ఎరుక నుంచి ఉన్న బయలు స్థితి నుంచి ఇటు చూశాడు తానే లేడు నిర్మూలమేత జ్ఞానా శరీరం నాస్తి లేనిది మరి ఏముందయ్యా ఉన్నదేదో ఉంది కేవలం దీనికి కైవల్యం అని పేరు కాబట్టి ఈ కైవల్యాన్ని పొందాలి మానవులు ఇక్కడిదాకా జ్ఞానాజ్ఞాన విరహితమైనటువంటి నిజ ప్రబోధ విధానాన్ని పొంది తానే లేనటువంటి స్థితిలో నిలకడ చెందాలి నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే ఈ రీతిగా నిర్ణయం అయినటువంటి దేశికులుగా పిలువబడుతున్నారు కాబట్టి ఈ అచల సంబంధించి దేశికులు పూర్వకాలంలో చాలామంది మనం ఇప్పుడు కూడా స్మరిస్తూ ఉన్నాం అటువంటి వారందరూ మనకి ప్రాతస్మరణీయులు యాజ్ఞవల్గ్యంచ జనకంచ సుఖశాంది మమీశ్వరం కృష్ణ పరమాత్మ యొక్క గురువుగారైనటువంటి సాందీపనీ గురువు కూడా దేశికులే జనక మహారాజు గారి యొక్క గురువుగారైన యాజ్ఞావల్క్యుడు కూడా దేశికులే సుఖమహర్షి ఆయన కూడా దేశికుడే ఉద్ధవ సహితంచ ఉద్ధవుడు కూడా కృష్ణ పరమాత్మ చేత బోధించబడినవాడు ఉద్ధవుడు ఆయన కూడా దేశికుడే ఇక అటవతలకు వెళదామంటావా ఏకంగా మహావిష్ణువు సూర్యుడు ఆవరసక్రమంలో వచ్చాం అలా సుఖమహర్షి దాకా వచ్చాం వాళ్ళందరూ దేశికులే సదాశివుడు అంటావో మహావిష్ణువు అంటావో అక్కడేం తేడా లేదు నీ పేర్లు పెట్టుకోవడం అంతా ఇరుకలో కాబట్టి శివమా కేశవమా అన్న ప్రశ్న నిత్య ప్రళయంలో ఉంది కానీ దశవిధ మహాప్రళయ స్థితిలో అనంత విశ్వమే లేనటువంటి స్థితిలో ఎరుకే లేనటువంటి స్థితిలో ఏ భేదములు లేవు ఎందుకని అంటే సామ్యమే లేదు అక్కడ కాబట్టి ద్వైతా ద్వైత విరహిత జ్ఞానజ్ఞాన విరహిత భేద భేదవర్జిత సర్వనామ స్వనామ వివర్జిత ఆ రూప అని ఇలా పేర్లు పెట్టాం ఈ పేర్లు ఏమి చెప్పినా మళ్ళీ ఎరుకే సుమిషికు లేనటువంటి వారు వారి వారి అనుగ్రహంతో ఈ లేనెరుకని మనకి నిలబెట్టుకోవడం ఎట్లాగా ఈ ఎరుకను తొలగించుకోవడం ఈ ఆవరణను తొలగించుకోవడం ఈ దశవిధ జరిగేటటువంటిది ఏది నేను కాదు అని చెప్పేటటువంటి పద్ధతిగా ఈ నిజ ప్రబోధ మనకి అందిస్తున్నారు అటువంటి దేశికేంద్రులైనటువంటి కృష్ణదేశిక ప్రభువులు ఇది శ్రీమద్భాగవతృష్ణ విరచిత ద్వైతరహిత పరమతత్వే యరుక మోక్షణ నామోధ్యాయ హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ూర్ణముద్యూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యహనా వహనోభనక్ సహవీ కరవావహ తేజస్వి నవధీతమస్ విద్షావై శి శి శా స్వరు నిజగరు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీరుభ్యో నమ